కీర్తన సంఖ్య డెబ్భై ఎనిమిది అతి దుష్టుడను నేను అలసుడను ఇతర వివేకం బోయికయ్యేది ఎక్కడ ఎన్నిట ఏమి చేసితినో నిక్కపు తప్పులు నేరములు గక్కన నిన్నిట కలిగిన నీవే దిక్కుగా కమరి ఘోరపు పాపము కోట్ల సంఖ్యలు చేరువా ఇవే నా చేసినవి నీరసునకు ఇటు నీ కృప నాకిక పూరిమీ నాయడ గుణమేది ఎరిగి చేసినది ఎరగక చేసిన వరతలు నాయడ కోటులివే వెరపు దీర్చి శ్రీవెంకటేశవు మరవక నాగతి మరియేది